కాబట్టి ఈ విద్య గురు పరంపరగా రావాలి కానీ పరంపరాగతమైన విద్యగా రావాలి కానీ చిల్లర మాటలతోటి అల్లరి పలుకులతో వచ్చేది కాదయ్యా ఇది కాబట్టి ఇది సుశ్రుమ పూర్వేశాం చూడండి ఎంత అద్భుతమైనటువంటి అర్థం చెప్పారు చూడండి సుశ్రుమ పూర్వేశాం సుశ్రుమ అంటే శృతవంత పూర్వేశాం మేమిది తపస్సు ద్వారా గురుశుశ్రూష ద్వారా ఇది పొందాం ఏ నస్త్యాచచక్షిరే అంటే వ్యాచక్షిరి అనంటే వ్యాఖ్యాతవంత విస్పష్టం కథితవంత అంటారు శంకర్ వారిని ఆశ్రయించి వారి సేవ చేసి వారి దగ్గర శ్రవణ మనన నిధుధ్యాసనలు చలిపే మాకు విస్పష్టం కథితవంత మా యొక్క నిష్టను గుర్తించి వారు యథార్థాన్ని విప్పి చూపిస్తారు అలాగని ఇక్కడ కూడా శిష్యుడి యొక్క స్థితిని బట్టి వాడి నిష్టను బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి గురువు కూడా ఆ స్థితికి తగ్గట్టుగా వాడికి అందిస్తూ పోతుంటారు చంటి పిల్లాన్ని ఎత్తుకుండా అమ్మ వాడికి ఆవకాయ కలిపేసి శుభ్రంగా అందులో మంచి పచ్చిమిర్చి ఇచ్చిమిర్చి అంతా దంచి కుట్టినటువంటి పచ్చడి ఆవకాయ వేసి ఆ నోట్లో పెట్టింది వాడు కయ్యని అరుస్తాడు చచ్చిపోతాడు వాడు సంవత్సరం పిల్లాడికి అది పెడతారా ఆవిడేం చేస్తుంది పప్పు వేసి అన్నం వేసి మెత్తగా కలిపి నెయ్యి వేసి దాన్ని చూసి ఆవిడ ఒక రెండు మూడు సార్లు చూసి కమ్ తయారు చేసి దాన్ని నోట్లో పెడుతుంది చిన్న చిన్న ముద్దలు ఎందుకని వాటి సామర్థ్యం అది హృదయం కుర్చీలో కూర్చున్నాడు శుభ్రంగా తింటున్నాడు వాడు ఓ ఇరవై ఏళ్ళు వచ్చిందనుకోండి వాడికింత ఆవకాయం తప్పింది పచ్చడేసి నెయ్యి పెట్టి అక్కడ నూనె పెట్టి వేడెన్నం పెట్టి తిండరా అంటుంది ఆవిడ వాడు తింటాడు వాటి సామర్థ్యం అది కాబట్టి ఇక్కడ కూడా గుర్తు శిష్యుడి యొక్క సామర్థ్యానికి తగ్గట్టుగా వాడి యొక్క స్థితికి తగ్గట్టుగా వాడి నిష్ఠకు తగ్గట్టుగా గురువు కూడా తన నుండి ఆ అంశాన్ని బయట వ్యక్తపరుస్తాడు కాబట్టి శిష్యుడి యొక్క సామర్థ్యం గురువు నుండి రాబట్టుకోవాలి శిష్యుడి యొక్క సామర్థ్యం గురువు నుండి రాబట్టుకోవాలి ఎప్పుడు గురువు లౌకికమైన అంశాలు లౌకికమైన వ్యాపారాలే కాకుండా ఆధ్యాత్మికత ఆత్మవిద్య ఆత్మచింతన ఆత్మ విచారణ గురించి గురువు ప్రారంభం చేయాలి విద్యని ఆ విద్యా ప్రారంభంలో ఆ విచారణ ప్రారంభంలో శిష్యుడికి తటస్థించేటువంటి అవరోధాలు కాని ప్రతిబంధకాలు కాని గురువు దగ్గర చెబుతూ ఉంటే ఆ ప్రతిబంధకల్ని తొలగిస్తూ పోతుంటాడు బాగా చూడండి ఈ ఆత్మ గురు శిష్యుల మధ్య ఎలా ఉంటుందనంటే పడవ ఎక్కాడొకడు ఆ ఒడ్డుకెళ్లాలి నదిలో ఇప్పుడు పడవ నడిపేవాడు కూర్చున్నాడు ఇవి ఎక్కినవాడు కూర్చున్నాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు పడవని ఏం బయలుదేరతామా అన్నాడా బయలుదేరిపోతామన్నాడు ఇప్పుడు ఈ పడవని అవతల ఒడ్డుకి చేర్చేటప్పుడు ఆ ఒడ్డుని ఏమన్నా ఇక్కడికి వస్తున్నాడా కాదు ఒడ్డు రాదు ఈ ఒడ్డు నుంచి వీళ్ళు ప్రయాణమే వెళ్తారు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు చెప్పండి పడవ నడిపేవాడు తెడ్డుంది కదా తెడ్డుని తెడ్డు వేస్తాడు తెడ్డు వెయ్యడం అంటే ఏం చెప్పండి అక్కడ పడవని కథపడి పడవని వాడే ముట్టుకోడు నీళ్లని నెడుతుంటాడు నీళ్లని వెనక్కి నెడుతుంటాడు వెనక్కి నెట్టబడే నీళ్ల యొక్క ప్రయోగంతో పడవ ముందుకు సాగుతుంది ఇలా నెట్టి నెట్టి నీళ్లను నెట్టి నిజంగా చెప్పాలంటే పడవ నడుపుతున్నాడు అని అంటారు కదా అది పొరపాటు నీళ్లను నెడుతున్నాడు అంతేవాడు పడవనేమో నడపట్లేదు వాడు పడవనేమని పట్టుకుని పడవని తిప్పుతున్నాడు ఇలాగేలాగని ఏం చేస్తున్నాడు ఇప్పుడు పడవ ఇటు తిరగాలనుకోండి పడవను బట్టి తిప్పుతాడా వాడు ఎక్కడుంటాడు పడవని తిప్పుడు కింద పడిపోతాడు పడవని తిప్పుడు పెద్ద రాట ఒకటి నెలలో ఉచ్చి అప్పుడు వాడు డైరెక్షన్ ఇలాగ దాన్ని పెట్టి తిప్పుతాడు పడవ తిరుగుతుంది కాబట్టి నిజంగా చెప్పాలంటే పడవని తిప్పడు పడవని నడపడు ఏం చేస్తాడు నీళ్లని నెడుతూ పోతాడు అలాగని ఇక్కడ శిష్యుడికి కూడా గురువు ఆత్మను చూపించడు ఆత్మను అందివ్వడు ఆత్మ కాని అనాత్మలన్నింటినీ అనాత్మ విషయాలని నెడుతూ పోతూ ఉంటాడు తొలగిస్తూ పోతూ ఉంటాడు వీడిలో కలిగే సంశయాలు వీడిలో కలిగే ప్రతిబంధకాలు వీడిలో కలిగే అవరోధాలు ఆ శిష్యుడు సాధన చేస్తున్నప్పుడు గురువు దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడు ఆ సాధనలో వాడికి ఎదురైనటువంటి వాడి విచారణలో ఎదురైనటువంటి అవరోధాలని గురువు సమక్షంలో పెడుతున్నప్పుడు గురువు దాన్ని నవ్వుతూ ఎందుకని ఆ అవరోధాలను వీడు ఎదుర్కొన్నాడు కాబట్టి వీడికి తెలుసు కానీ ఆ ఎలా తొలగించాలో వీడికి తెలుసు ఎందుకని తన గురువు దగ్గర ఇదే స్థితిలో వెళ్లి గురువుగారు నేను ఈ విచారణ చేశాను ఇలా నాకు వచ్చిందని వీడు అడిగాడు ఒకప్పటి శిష్యుడే ఇప్పుడు గురు ఒకప్పటి కోడలే ఇప్పుడు అత్తగారు అలాగని ఇక్కడ కూడా ఆ పరంపర అందుకని ఇక్కడంటారు శంకరులు ఆచార్యానాం వచనం తే అస్మభ్యం వా వ్యాచచక్షిరే వ్యాఖ్యాతవంత విస్పష్టం కథితవంత అంటే పూర్వేశాం ఆచారులందరూ కూడా దీని గురించి స్పష్టంగా చెప్పారు ఇది శుశ్రుమ పూర్వేశాం ఏ నస్త్యాచక్షిరే వారి ద్వారా దీన్ని మనం పొందగలుగుతున్నాము ఎలాగానంటే వారి యొక్క అనుగ్రహంతో అందుకనే ఇక్కడ శంకర్లంటారు నద్ నీమాదనుశిష్యా అత్యంతం ఏ ఉపదేశ ప్రకారత్యయవ్యాఖ్యానే ప్రాప్తే అపవాద అయముచ్యతే అంటే ఇక్కడ శంకర్లు అంటున్నారు దీన్ని తెలుసుకోలేము అని అన్నారు దీన్ని తెలియ చెప్పలేము అని అన్నారు ఎందుకన్నారు ఆ రెండు మాటలు ఎందుకన్నారంటే దీన్ని తెలుసుకోలేము అని అంటే గురువు గారు తెలుసుకోలేమని కాదు అర్థం ఒరే అబ్బాయి దీన్ని నువ్వు ప్రపంచంలో అన్ని వస్తువుల్ని చూసి చూసి చూసి అలవాటుపడ్డ నీ కళ్ళకి నీ మనస్సుకి ఆత్మతత్వాన్ని కూడా ఒక వస్తువుగా చూడాలని తాపత్రయపడతావు కాబట్టి తెలుసుకోలేవు అంతేకాదు ఒక వస్తువుతో ముడిపెట్టి నేను చెబితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు వస్తువుతో ముడిపెట్టి చెప్పితే అది తెలియబడేది కాదు చెప్పలేవు కాబట్టి అది వస్తు జాతం కాదు కాబట్టి తెలుసుకోవడం కష్టం తెలియ చెప్పడం కష్టం అన్నారాయన కానీ ఒక్క మార్గం ఉంది నువ్వు వస్తువులతో ఇరుక్కుపోయి వస్తువులతో మమేకమై వస్తువులతో ముడిపడిపోయి దాన్ని కూడా వస్తు చూడాలనుకోవడం కంటే వస్తువులని విసర్జించి నువ్వు అధిగమించడం మొదలు పెడితే ఇది నీకు సులభంగా అర్థమైపోతుంది ఎందుకని ఇది వస్తువు కాదు ఇది పదార్థం కాదు నీ స్వరూపం యదార్థమిది దాన్ని గుర్తించడానికి నీ మనోబుద్ధులు వికసించాలి విచారణతో పరిపక్వత పరిణితి చెందాలి అలా చెందాలంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ అంటారు సత్యమేవం ప్రత్యక్షాదిభి ప్రమాణై న పరహ ప్రత్యాతు శక్య ఆగమేనతు శక్యతే అంటే ఇది ప్రత్యక్షాది అనుమాన ప్రమాణాల వల్ల పొందబడేది కాదు అందుకనే ఒక శ్లోకముంది ప్రత్యక్షేనానుమిత్యావా ఎస్తూపాయో న విద్య ఏనం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదత ఇది ప్రత్యక్షంతో అనుమానంతో ఉపమానంతో అనుపలబ్ధి అర్థాపత్తి ఈ రకంగా ప్రత్యక్షాది పంచ ప్రమాణాలతో పొందలేము ఏంతో పొందచ్చు శాస్త్రమే దీనికి ప్రమాణం అందుకని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్ అందుకనే ఆయన అంటారు కృష్ణుడు కూడా చాలా సాంప్రదాయానికి అంత పెద్దపీట వేశారు గురు పరంపరకు అంత పెద్దపీట వేశారు అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా గురు లేక ఎటువంటి గునికినైన సద్గురు లేక ఎటువంటి గుణికినైనను ఈ ఉపనిషత్తుల్ని సిద్ధాంతాన్ని ప్రబోధం చేయాలంటే దానికి నా ప్రతిభ కాదండి దైవానుగ్రహం కూడా కాదండి గురువు ఉండి తీరాలి ఒక్క గురువు లేకపోతే ఇంకేమీ లేదంటే భగవంతుడు కూడా గురుతుల్యుడు కాలేడు గురుతుల్యుడు కాలేడు ఎందుకని దేవేరుష్ట గురుస్త్రాత గు గురౌరుష్ట కశ్చనా దేవతకేదైనా కోపం వస్తే గురువు మనం ఎవరినైతే గురువు అనుకున్నామో సత్సాంప్రదాయమైనటువంటి ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడి దగ్గరిని మనం వెళ్లి వాడిని గురువుగా స్వీకరించామనుకోండి ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసి దైవతకు కోపం వస్తే గురువు దగ్గరికి వెళ్లి గురువుగారు నేను ఈ పొరపాటు చేశాను ఆ దైవం నన్ను కోపిస్తుందని గురువుగారు అంటారు ఈ క్షణం నుండి నీకేమీ తగలదు వెళ్ళు నేను చూసుకుంటానంటాడు కాని గురువే కోపించాడనుకోండి మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వాడిని నా బొబాయి నన్ను వదిలే నాకే నన్ను వద్దు నన్ను ముట్టుకోకంటాడు అందుకనే వివేరిష్ట గురుస్త్రాత గు గురవృష్టేన కాబట్టి గురు తుల్యుడు కాలేడు పరమాత్మ అందుకనే మనకు గురుగీతలో కూడా చాలా అద్భుతమైన శ్లోకం ఉంది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అంటే బ్రహ్మ విష్ణువు కాలేడు విష్ణు శివుడు కాలేడు విష్ణు విష్ణువే శివుడు శివుడే బ్రహ్మ బ్రహ్మే కానీ ఒక గురువుని ఆశ్రయిస్తే అక్కడే బ్రహ్మ అక్కడే విష్ణు అక్కడే మహేశ్వరుడు కాదు ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడా నామరూపాత్మకమైనటువంటి వాళ్లే వీళ్లు లీనమైపోతారు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే అంటే గురువు ఉపాసన సమయంలో మనకు ఉపాసన నేర్పే సమయంలో ఆ దేవతాస్వరూపంగా ఉంటాడు కానీ జ్ఞానాన్ని ప్రబోధించే సమయంలో పరబ్రహ్మస్వరూపమే ప్రకటించుకుంటాడు తన్ను తాను కాబట్టి ఇక్కడ ఆ గురుత్వానికి ఇక్కడ శంకరులు ఈ ఉపనిషత్ చాలా పెద్దపీట వేసింది అందుకనే ఇక్కడ సాంప్రదాయం గురు పరంపర కావాలి ఆ గురు పరంపర లేకుండా మనం పొందలేము అని ఇక్కడ ఉపనిషత్ చెప్తూ ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసింది ఇప్పుడు చెప్పింది కదా గురు లేకుండా మనం పొందలేమని ఇప్పుడు గురు ఆయన ఇప్పుడు ఆ శిష్యుడికి బోధపరుస్తున్నాడు అబ్బాయి నువ్వు అడిగావు చూసావా వాక్కు చెక్షు ప్రాణం మనస్సు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను చూడు अनि नागो मंत्री ना तो चपं यचा अनभ्युदित अभ्युते तदेव ब्रह्म विधि नेदासते अदुतम मंत्री यदवाचा अनभ्युदित ఏన వాగ్ అభ్యుద్యతే ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కానీ మాటలు మాట్లాడి ఆత్మ అనే రెండు అక్షరాల శబ్దం ఉందే అది కూడా ఆత్మ కాదు అది కూడా ఆత్మ కాదు మనం భగవంతుడు అని పేరు పెట్టుకున్నాం కదా భగవంతుడు అనే పేర కాదు అది మనం పెట్టుకున్నాం ఇప్పుడు దీనికి వాచని పేరు పెట్టారండి దీని పేరు వాచ ఇది మనం పెట్టుకున్నాం అంతేనా కాదా ఇది మనం పెట్టుకుందే కానీ దీన్ని అడగండి నీ పేరేంటి వాచ అని అడగండి ఏం లేదు ఎన్ని కర్మలు మనకే కాబట్టి పేర్లున్నాయే శబ్ద వికారాలు ఇవన్నీ మనది అంతేగాని తత్వం దగ్గర కాదు కాబట్టి ఏమండి ఆత్మ అంటే ఓ దాని మీద చాలా మాట్లాడతారు అసలు ఆత్మ అనే శబ్దం కూడా దానిది కాదు ఎందుకని యద్వాచ అనభ్యుదితం ఏనవా అభ్యుద్యతే భగవంతుడు అని అంటున్నారు వాడికి పేరు భగవంతుడేం కాదండి అది మనం పెట్టుకున్నాం అంతే ఒక తత్వం దానికి ఒక పేరు మనం పెట్టుకున్నాం ఎలాగానంటే ఇప్పుడు దానిమ్మ పువ్వు ఉంటుంది ఇది దీంట్లో ఎర్ర ఉంటుంది దాన్ని ఏమంటారు మందార పువ్వు ఉంటుంది ఆ మందార పువ్వుని మనకు ఈ బొటానికల్ నేమ్స్ లో హైబిస్కస్ అంటారు మీరు ఇప్పుడు కొత్తగా ఉన్నది హైబిస్కస్ ఏమిటో ఏ పేరంతే మనం కూడా అనుకుంటాం మనకేంటి మందార పువ్వు అని తెలుసు ఇప్పుడు అదే అమెరికాకి వెళ్ళి మందారపు అన్నారనుకోండి వాడు మందారపు వాడంటాడు వాడు వాడికి ఇది విచిత్రం మనకు అది విచిత్రం ఈ పేర్లు ఎవరివి మనం కల్పించుకున్నది దానికి ఏం లేదు ఆ మందార పువ్వుకి అని లేదు దానికి హై అని ఉండదు ఇది మనం పెట్టుకున్నాం వీ హ్యావ్ లేబుల్డ్ ఇట్ అలాగనే అన్నిటికీ పేర్లు పెట్టి దేవుడికి కూడా ఏదో పేరు పెట్టాలనుకో దేవుడు అంతే బస్ కాబట్టి ఇది ఒక నామకరణం మనం చేసుకున్నదే కానీ అది శబ్ద ప్రయోగంతో పొందబడేది కాదు పరమాత్మ పరమాత్మతత్వం ఎందుకని యద్వాచా అనభ్యుదితం అసలు ఇక్కడ ఉపనిషత్తు ఇంకొక మాట అంటుంది అసలు ఈ వాక్ అనేది నుంచి తయారవుతుంది తెలుసా దానికో శ్లోకమిస్తున్నారు అష్టౌ స్థానాని వర్ణా ఉర కంఠ శిరస్త జిహ్వా మూలం చ దాశ నాసికోష్టౌ చ తాళుచ అంటే ఎనిమిది స్థానాల నుంచి ఉత్పత్తి అవుతుంది ఈ శబ్దం ఎనిమిది స్థానాల నుంచి ఎక్కడెక్కడి నుంచి శిరము ఉరము కంఠము తాళువు ఓష్టము నాసికము దంత్యము ఊష్ణము వీటి నుంచి ఉత్పత్తి అవుతుంది ఈ శబ్దాలన్నీ అంటే పళ్లతో నమిలి చెప్పేవి ఉంటాయి పెదవులు రెండు బిగబట్టి చెప్పేవి ఉంటాయి పెదవులు రెండు వెడగొట్టి చెప్పేది ఉంటుంది ముక్కుతో పలికే ఉంటుంది యామంగాణంగం ముక్కుతో చెప్పేవి నాసికలు నేజల్స్ తర్వాత దవడలతో ఈ నాలుక పై దవడకు తగిలితే ఒక శబ్దం ఉత్పత్తి అవుతుంది ద పెదవులు రెండు ఖర్చు పెట్టుకున్న పాహ్ భదవులు రెండు విడిపోయినప్పుడు కొన్ని వస్తాయి కాహ్ గా చా కాబట్టి పెదవులు రెండు విడినప్పుడు ఒక శబ్దం పెదవులు కరుచుకుని ఒక శబ్దం దవడల మీద తగులుతూ ఒక శబ్దం కంఠంలో నుండి ఒక శబ్దం శిరస్సు నుంచి ఒక శబ్దం ఘ అన్నారనుకోండి శిరస్సు అంతా కంపిస్తుంది కాబట్టి ఈ శబ్దాలు ఎక్కడెక్కడ నుంచైతే వస్తున్నాయో అష్టౌ స్థానాని వర్ణానాం ఎనిమిది స్థానాల నుంచి ఈ శబ్దాలన్నీ ఉత్పత్తి అందుకనే ఇక్కడ జిహ్వా మూలాది అష్టసు కానేశు విషక్తం ఆగ్నేయం వర్ణానాం అభివ్యంజకం కారణం అంటే ఎనిమిది స్థానాల్లో నుంచి అక్షరాలు అంటే శబ్దము ఉత్పత్తి ఆ శబ్దానికి అగ్ని తోడైతే వేడి ఉష్ణం తోడైతే ఆ ఉష్ణము అంటే ఆ వేడి ఆ అక్షరాలు శబ్దము కలిసి ఏకమై ఒక అక్షర రూపాన్ని పొంది ఈ నాలుక జారుడు బండ మీద నుంచి జారిపోతుంది బయటకు వస్తుంది చూడండి ఏం జరుగుతుందో ఒక మాట మనం మాట్లాడాలంటే ఆ మాట ఎనిమిది స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ఉత్పత్తి అయ్యి దానికి అగ్ని తోడై అది నాలుక దాకా వచ్చి ఇక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఇక్కడ ఉపనిషత్తు అంటుంది ఎంగిలి ఊరే నాలుకతో మాట్లాడే మాటతో పవిత్రమైన పరమాత్ముడిని నువ్వేం పొందగలవురా ఎంగిలి నిరంతరం ఎంగిలి ఊరే లాలాజలం ఊరే నాలిక మీద ఉత్పత్తి అయ్యేటువంటి ఆ బడుగ్గా ఆ తోటి అనంతమై అఖండమై ప్రకాశించే ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వేం పొందగలవు అంతేకాదు వాక్ అనేటువంటి దాని మీద ఇక్కడ ఉపాసన చేశారు యద్వాచా అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే ఆ వాక్ అనేది ఎలా పుడుతుంది ఈ ఎనిమిది స్థానాల్లో ఉత్పత్తి శబ్దం అది అగ్నితో కూడుకుని కంటం దగ్గరకు వచ్చి అక్షర రూపాన్ని దరిస్తుంది ఆ అక్షర రూపాన్ని ధరించినప్పుడు ఇప్పుడు తా అనేది మనం బయటికి చెప్తున్నాం కదా ఆ తా అనే అక్షరం బయటికి వచ్చినప్పుడు మీకు వినిపిస్తుంది రానప్పుడు లోపల శబ్దము ఉత్పత్తి అవుతుంది లోపల శబ్దము ఉత్పత్తి అవుతుంది ఆ శబ్దము ఉష్ణంతో కలుస్తుంది వేడితో కలిసి ఆ వేడి ఆ శబ్దము కలిసి ఒక అక్షరాన్ని పుట్టిస్తుంది ఆ అక్షరం బయటకు వస్తుంది ఎలాగా ఈ నోరుంది చూశారా ఇది ఒక గోళకం డబ్బా లాంటిది ఇదేం కాదు ఈ నోట్లో ఏమీ మాట రాదు నోటితో మాట రాదు దేంతో వస్తుంది నాలుకతో వస్తుంది కాబట్టి ఈ నాలుక అనేది మాట్లాడడానికి ప్రధానమైన ఇంద్రియం ఆ నాలుక లేకపోతే మాట్లాడలేం అందుకనే దీనికి పేరు వాగింద్రియం అని పేరు వాక్ ఆ వాక్ అనేటువంటిది ఇక్కడి నుంచి పుడుతూ ఉంటుంది ఈ నాలుక నుండి కాబట్టి ఈ నాలుకేమిటి మాంసపు పిండం ఇంతే కదా మాంసం ఎంతటి మాంసం అంటే అదొక అదొక ఫ్లష్ అదొక మంచి ఫ్లష్ అది చక్కగా దానికి ప్రత్యేకత చర్మం దాని లోపల ఒక మాంసం దాంట్లో నరాలు రక్తనాలు అన్నీ ఉంటాయి అదొక మంచి మాంసపు చిన్నది నాలుకైలాగా కబలపాకులాగా అదొక పెట్టారు అక్కడ దాని మీద ఆ నాలుక మీద నిరంతరం ఏముంటుంది ఎంగిలి నీళ్లు లాలాజలం కఫం ఎంగిలి ఇవన్నీ ఊరుతూ ఉంటాయి లోపల అగ్నితో అక్షర సముదాయం తయారయ్యే శబ్దం అది నాలుగు మీద నుంచి జారి బయటకు వస్తుందనంటే ఈ లాలాజలంతో ఎంగిలితో వాటితో వీటితో ఉత్పత్తి అక్షరాలు ఆ పరమాత్ము నేను చూపించగలవు చూపించలేవు కాబట్టి ఇక్కడ ఆ నాలుకతో మనం పొందలేము అందుకని ఇక్కడ అంటుంది అకారోవై సర్వా వాక్ సైషా బహ్వీ నామరూపా అసలు మొట్టమొదట ఈ అక్షర సముదాయాలంతా కూడా అకారాధిక్షకారాంతం అన్ని కూడా ఉండేటువంటి అక్షరాలన్నీ ఎక్కడి నుంచి మొదలయ్యాయి అకారోహి అకారో వై సర్వాక్ సైషా బహ్వీ నామరూపా శంకర్లు అంటారు అకారం నుండే మొత్తం అన్ని బయటకు వచ్చాయి ఆ అనే అక్షరమే అన్ని అక్షరాలకి మాత్ర అక్షరం అది లేకపోతే ఇంకా ఏ అక్షరాలు రావు అందుకని ఆ అకారం అనేటువంటి దాన్ని మనకు శాస్త్రకారులు అకారాన్ని తీసుకుంటారు ఆ అనే అక్షరం ఎక్కడి నుంచి వస్తుంది తెలిసండి మీరు ఆ అన్నప్పుడు మీరు అనుకుంటారు ఏదో ఇక్కడి నుంచి వచ్చేస్తుందని కాదు ఆ అన్నప్పుడు నాభి కదులుతుంది బొడ్డు అక్కడి నుంచి హృదయం దగ్గరకు వస్తుంది అక్కడి నుంచి కంఠం దగ్గరకు వస్తుంది అక్కడి నుంచి బయటికి వస్తుంది అంటే నాభి హృదయము కంఠము ఈ మూడు ఎవరు తెలుసండి నాభి అంటే బ్రహ్మ హృదయం అంటే విష్ణు కంఠమంటే రుద్రుడు కంఠస్థానం రుద్రుడిది ఇక్కడ శివుడు ఉంటాడు ఇక్కడ ఇక్కడే ఉంటాడు పరమేశ్వరుడు ఇది కంఠస్థానం ఇది ఈ హృదయం అనేది మహావిష్ణు హృదయస్థానం ఈ నాభి అనేది ఏంటి నాభం నాభి అంటే కమలం బుడ్డు అది బ్రహ్మస్థానం కాబట్టి బ్రహ్మ నుండి విష్ణువు దాకా రుద్రుడి దాకా వచ్చి బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది ఆ అందుకనే ఓం అనేటువంటి శబ్దం కూడా ఆ గంభీరంగా లోపల నాభి నుంచి రావాలి అంతేగాని ఔం ఔం అని ఇక్కడి నుంచి మాట్లాడకూడదు ఓం అని ఏదో తెలియని పొచ్చినట్టు అరగని మాట్లాడినట్టు ఉంటుంది ఓ ఆ ఓంకార శబ్ద ప్రయోగంతో నాభి కదులుతుంది నాభి వెనక్కు వెళుతుంది వెళ్లి హృదయాన్ని స్పృశిస్తుంది ఆ శబ్దం తెలుస్తుంది అది అక్కడి నుంచి కంఠం దగ్గరికి వచ్చి బయటికి వ్యక్తమవుతుంది ఆ ఓంకారం వినడానికి చాలా శ్రావ్యంగా గాంభీర్యంగా ఉంటుంది అందుకని ఆ ప్రణవాన్ని ఉపాసన చేసేటప్పుడు ఆ గాంభీర్యంగా నాభి హృత్ కంఠదేశే అంటారు త్యాగరాజస్వామి వారు కూడా ఒక స్వరం బయటికి రావాలంటే ఇన్ని తగలాలిన్ని జరగాలి కాని ఇన్ని జరిగినా ఆ స్వరము కూడా నిస్వరమవుతుంది ఎందుకు ఆ వాక్కుకి స్వతశక్తి లేదు అదేం పరమాత్ముణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆ వాక్కు ఎంగిలి మాట ఎంగిలితో కూడుకున్న మాట ఆ అక్షరస్వరూపమై పవిత్రమై ప్రకాశించే పరమాత్ముణ్ణి ఏం తెలుసుకుంటుంది చూడండి పాలకు ఎంగిలుండొచ్చు పూలకు ఎంగిలుండొచ్చు నీటికి ఎంగిలుండొచ్చు మలం నా నోటికి మాలిన్యం ఉండొచ్చు కాని పరమేశ్వర నా మనస్సుకి లేదు చిత్తశుద్ది లేని శివ పూజ లేలరా నాడు అందుకనే వేమన వీటన్నిటికీ ఎంగిలి పడచ్చు ఇవన్నీ ఎంగిలి పడచ్చు కాని నా మనస్సు పరమేశ్వర నీవే కావాలని పవిత్రంగా నిన్నే కోరుకుంటుంది కాబట్టి మీవే తప్ప ఇత పరం వెరుగను కాబట్టి ఇక్కడ వాక్కుని ఉపనిషత్తు తీసేసింది ఇప్పుడు తర్వాత రాబోయేటువంటి మంత్రాల్లో మిగతా విచారణ చేయిస్తుంది అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమెదిదముపాసతే అంటే వాక్కు అనేటువంటిది ఈ లోకంలో ఒక గొప్ప సాధనం ఏంటంటే తన లోపల ఏదైతే ఉందో దాన్ని తెలియచెప్పడానికి వాక్కు పనిచేస్తుంది బైట ఏదైతే ఉందో చూసి దాన్ని గుర్తించడానికి లోపలికి తీసుకెళ్లడానికి కళ్లు పనిచేస్తాయి కళ్ళు ఏం చేస్తుందంటే లోకాన్ని చూసి నాకన్నిటినీ తెలియజేస్తుంది వాక్ చేస్తుంది లోపల తెలుసుకున్నటువంటి దాన్ని అనుభూతి పొందిన దాన్ని లోపలున్న దాని అంతా కూడా బయటికి వ్యక్తపరుస్తుంది ఇది లోపలికి తీసుకునే ఇంద్రియం ఇది బయటికి వ్యక్తపరిచే ఇంద్రియం అందుకనే మొట్టమొదట వాక్ అంశం మీద ఇక్కడ విచారణ చేశారు వాక్కు మీద విచారణ జరిగింది ఇక్కడ యద్వాచా అనభ్యుదితం అంటే వాక్కు అనేటువంటిది ఎలా బయటికి వస్తుంది మనం అష్టౌ స్థానా ప్రకీర్తితా కంఠము ఓష్ఠము దంత్యము నాసికము ఉరము ఇలాగా ఎనిమిది స్థానాల్లో శబ్దాలు ఎనిమిది విభాగాలుగా ఉత్పత్తి అవుతాయి ముక్కుతో మాట్లాడేవి కొన్ని యమంగణనం అనేటువంటి శబ్దాలన్నీ కూడా నాస్తికల్ యా లా అనేటువంటి శబ్దాలన్నీ కూడా ఒక రకమైనటువంటి శబ్ద విభాగం ఈ రకంగా ఈ శబ్దాలన్నీ విభజింపబడి ఆ శబ్దాలు ఎక్కడెక్కడి నుంచైతే ఉత్పత్తి అవుతున్నాయో స్థానాలు ఆ స్థానాలని గుర్తిస్తే అక్కడ శబ్దాలు ఉత్పత్తి అవుతున్నాయే కానీ ఆ ఉత్పత్తి అయినటువంటి శబ్దాలకి ఒక గోళకం ఈ నోరనేది ఒక గోళకం ఆ శబ్దాలని అక్షర రూపంగా మార్చింది అగ్ని అనేటువంటి దేవత వాడు లేకపోతే అక్షరాలు బయటికి రావు వాడు ఉంటేనే అక్షరాలు బయటికి వస్తాయి కాబట్టి నోరు అనేది ఒక గోళకం జస్ట్ ఒక పైపు లాంటిది అంతే నోరు మాట్లాడదండి లోపల అగ్ని అధిష్టాన దేవత నాలుక సరిగ్గా ఉంటే అప్పుడు బాటలు బయటకు వస్తాయి చాలామందికి నోరు ఉంటుంది మాటలు రావు ఎందుకు రావు నోరు మాట్లాడేది నోట్లో ఇంద్రియ అధిష్టాన దేవత ఉండాలి సక్రమంగా అంటే వాక్కు అనేది ఇంద్రియం మీద ఆధారపడి వస్తుంది కాబట్టి ఎనిమిది స్థానాల్లో ఉత్పత్తి అయినటువంటి శబ్దాలు అక్షర రూపం ధరించాలి అనంటే ఆ అగ్నిదేవత యొక్క అనుగ్రహం ఉండాలి